నాహం కర్తా హరిహి కర్తా ఇరవై నాలుగవ అధ్యాయం నాహం కర్త హరిహికర్త అకస్మాత్తుగా బయటపడిన విషయం ఏమిటంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వరిని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది అది ఎంతగా పుచ్చిపోయిందంటే యాభై అడుగులెత్తున ఆ ధ్వజస్తంభం మీద నిలిచి ఉండాల్సిన పతాక భాగం కేవలం అంటి అంటిపెట్టుకుని ఉండే బంగారు ప్లేట్ల తాపడం ఆధారంగా మాత్రమే నిలిచి ఉంది కనిపిస్తే ఆ క్రింద కొన్ని అడుగుల లోతు వరకు అసలు మాను కనబడడం లేదు బయట నుంచి చూస్తే భక్తులకు ధ్వజస్తంభం యథార్థంగా కనిపిస్తున్నా అలా పుచ్చిపోయిన మారుడిని అంటిపెట్టుకున్న బంగారు రంగుల తాపడం ఎంతకాలం నిలుస్తుంది ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చు భక్తి సాంప్రదాయాలకు లోబడిన ఏ వ్యక్తికైనా ఆ భావం ఒక్కసారిగా ఒళ్ళు జలదరింపజేస్తుంది నాకు టీటీడీలోని నా సహచర అధికారులకు కూడా అలాగే ఈ విషయం బయటపడినప్పుడు ఒక్కసారిగా చెమకలు పట్టేశాయి సంభ్రమ ఆశ్చర్యాలలో మునిగిపోయాను అసలు అప్పటిదాకా ధ్వజిస్తోందో ఇంకా ఎలా నిలిచి ఉంది ఏ శక్తి నిలబెట్టింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా అనేక సందేహాలు మమ్మల్ని ముంచెత్తాయి అలా మమ్మల్ని సంఘటనలో పడి ఈ సంఘటన పంతొమ్మిది వందల నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరిగింది అప్పట్లో తిరుమల ఆలయంలో అనేక మరమ్మతుల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది శ్రీవారి ఆలయంపై ఉన్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్ చేయడం పెరుగుతున్న లడ్డు తదితర ప్రసాదాల అవసరాలకు తగినట్లుగా వంటసాల మొత్తాన్ని పునఃపరికిష్టం చేయటం శ్రీవారి ఆలయం ఆవరణలోని అన్ని చిన్న చిన్న ఆలయాలను మెరుగుపరచడం శ్రీవారి కళ్యాణోత్సవం జరిగే కళ్యాణ మండపాన్ని నిర్మించటం భక్తుల కియు మార్గాలకు ఇరువైపులా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేయడం వగేరా కార్యక్రమాలన్నీ ఒకేసారి చేపట్టాం ఇందులో భాగంగానే ధ్వజస్తంభానికి ఆ పక్కనే ఉన్న బలిపీఠానికి బంగారు పాపడాన్ని మళ్లీ పాలిష్ చేయాలని అవసరమైన తోట పాత ప్లేట్లను తీసి కొత్త ప్లేట్లను వేయాలని నిర్ణయించాం మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ఎదురుగా ఆ రడుగుల ఎత్తులో బలిపీఠం ఆ వెనకాలపై కప్పును చీల్చుకుని ఆకాశంలోకి చుచ్చుకుపోయినట్లున్న ధ్వజస్తంభం కనిపిస్తాయి అక్కడ నిర్మాణాన్ని పరికిస్తే ధ్వజస్తంభం ఏర్పాటైన చాలా కాలం తర్వాత ధ్వజస్తంభానికి అవసరమైనంత రంధ్రం వదిలి మిగతా కప్పుని వేశారని అర్థమవుతుంది నేల నుంచి యాభై అడుగులు ఎత్తుండే ధ్వజస్తంభానికి పైకొసిన గంటలు ఇతర అలంకారాలతో పతాక భాగం నిలిచి ఉంటుంది అలా నిలిచి ఉండే పతాక భాగం కొద్దిగా ఒక పక్కకి వాలినట్లు ఉండటంతో దాన్ని కూడా సరిచేయవలసిందని అవసరమైన చోట్ల ప్లేట్లు మార్చవలసిందని ఆదేశాలు ఇచ్చాను పనులు జరిగిపోతున్నాయి హఠాత్తుగా ఓ రోజు ఉదయం ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రామయ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది నన్ను అర్జెంటుగా ఆలయానికి రమ్మంటూ వెంకటరామయ్య చేసిన అభ్యర్థనలో ఆదిర్ద కంగారు కొట్టొచ్చినట్లు పిలుస్తున్నాయి నేను ఆలయానికి చేరుకున్న మరుక్షణం వెంకట్రామయ్య నన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెక్క మెట్ల మీద నుంచి ధ్వజస్తంభం పైన పతాక భాగం దగ్గరికి తీసుకెళ్లి చూపి ఆ పతాక భాగం తొలగించి చూస్తే దాని క్రింద ఆధారంగా ఉండాల్సిన ధ్వజస్తంభం మాను ఎక్కడా కనబడటం లేదు ఒక్కసారిగా నేను కూడా షాక్ తిన్నాను వెంటనే ఆ పతాకం కింద ధ్వజస్తంభం అంటూ వంటి పెట్టుకున్న గుండ్రెట్ బంగార ప్లేట్లను నాలుగు వరుసల దాకా తొలగించాక కానీ ధ్వజస్తంభం మాను బయటపడలేదు కానీ అదంతా పుచ్చిపోయింది అయితే పైన ధ్వజం ఎలా నిలిచింది కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంగా మాత్రమే ఉంది పైన చిట్ట రింగు కొలత మూడున్నర అడుగులు ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి కొందరు అధికారులు ఇచ్చిన సలహా ఏమిటంటే యథాతథంగా గోల్డ్ ప్లేట్లు తాపడం చేసి వదిలేద్దాం ధ్వజస్తంభం అలా ఎంతకాలం ఉంటే కాలం ఉంటుంది వాళ్ళ ఆలోచన కారణం అంత ఎత్తైన ధ్వజస్తంభం తొలగించి అక్కడికి కొత్త మాను తీసుకువచ్చి ప్రతిష్ఠించడం దుస్సాధ్యం క్రమంగా నా ఆదేశాల మేరకు మరింత కిందకు ప్లేట్లు తీసుకుంటూ వెళ్లారు ఇంజనీర్లు ఎంత చూసినా ధ్వజస్తంభం మాను పుచ్చిపోయి మానుకి గోల్డ్ ప్లేట్లకి మధ్య ఖాళీ ఏర్పడని విషయం మరింత భయంకరంగా బయటపడుతూ వచ్చింది నేను నానబడిపోయాను ఆ పరిస్థితి చూస్తూ మాను ఎంత లావు ఉంటే అంతటి చుట్టుకొలతో ఆ మాను పూర్తిగా అంటిపెట్టుకుని ఉండేలా గోల్డ్ ప్లేట్లు తయారు చేసి చుట్టి తాపడం చేస్తారు ఇప్పుడు లోపల మాను చెక్కి శల్యమైపోతుంటే ఆ గోల్డ్ ప్లేట్ల తాపడం మాత్రం నిలబడి ఉంది ఎందుకంటే వాటి చుట్టుకొలత కింద ఏడెనిమిది అడుగులతో ప్రారంభమై పైకి వెళ్లిన కొద్దీ తగ్గుతూ చివరి ప్లేట్ చుట్టుకొలత మూడున్నర అడుగులుగా ఉంది సరే ఇప్పుడు ఏం చేయాలి కొన్నేళ్లుగా ఈ మాను పుచ్చిపోతూ వచ్చిందన్న విషయం ఇప్పుడే బయటపడింది అప్పుడు మేము చూసి ఉండకపోతే అది అలాగే పూర్తిగా పుచ్చిపోయి ఆ పుచ్చిపోయిన మానతో ధ్వజయస్తంభం పునర్నిర్మాణం చేయడానికి నా మన సాక్షి అంగీకరించలేదు ఏదో ఆవేశం నాలో పొంగింది నాకు తెలియని శక్తి అది నన్ను ఆవహించినట్లు అనిపించింది అంతే నేను సంపాదింపులు ఆపేసి అప్పటికప్పుడు ప్రకటించేశాను మనం కొత్త మాను తీసుకొచ్చి ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అసలు సమస్య అప్పుడే మొదలైంది భూమిపై నుంచి ధ్వజస్తంభం ఎత్తు యాభై అడుగుల దాకా ఉంది నేల మీద ఏడు అడుగుల ఎత్తు వరకు ధ్వజస్తంభం చుట్టూ ఒక ప్లాట్ఫామ్ లాగా రాతి కట్టడం ఉంది గోల్డ్ ప్లేట్లు తొలగించి భూమి లోపల ఎంత లోతు వరకు మానవుందో అంతలోతు వరకు తగి తీస్తేగానే ఆ పాత మాను తొలగించలేము అలా చేయాలంటే ధ్వజస్తంభం ప్లాట్ఫామ్కి ఆనుకునే ముందున్న బలిపీఠం వేదికను కూడా తొలగించాలి అంటే ఆలయం మధ్యలో మహాద్వారం ముందర ఒక పెద్ద బొయ్యి తవ్వాలి ఇదంతా ఒక వారం రోజులు పడుతుందని ఇంజనీర్లు అంచనా ఎంత చేసినా పాత మాను కలిగిస్తాం మరి కొత్త మాను ఎక్కడి నుంచి వస్తుంది ఇది రెండో సమస్య పాత మాను ఎప్పుడు పెట్టాలో ఎక్కడి నుంచి తెచ్చారో చూస్తూ తెలిసిపోతుంది కదా అని రికార్డ్స్ తనిఖీ చేశాం నాకు లభ్యమైన గత నూట ఎనభై సంవత్సరాల రికార్డ్స్లో ఎక్కడ ఏ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు అంటే ఇది ఎంత పాతదో సరే ఈ వెతుకులాట మానేద్దాం కొత్తగా చెట్టు కొట్టించి మాను తెచ్చేద్దాం అనుకుంటే ఆగమ శాస్త్రానుసారం ధ్వజస్తంభానికి వాడే మానుకి నిర్ణీత లక్షణాలు చాలా ఉండాలి ఆ మానుకి ఎలాంటి తర్రలు ఉండకూడదు కొమ్మలు ఉండకూడదు ఎలాంటి పగుళ్లు ఉండకూడదు ఏమాత్రం వంకర ఉండకూడదు వీటికి తోడు మన అవసరాన్ని బట్టి కనీసం డెబ్బై అడుగుల ఎత్తు ఉండాలి దీర్ఘకాలం మన్నికి ఉండాలంటే టేకు చెట్టు మానే ఉండాలి ఇవన్నీ వినేశ్వరికి నాకు నీరసం అయినా ఆశ చావలేదు క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులని సంప్రదించాను అటవీ శాఖ నిపుణులంతా చర్చించి ఇలాంటి లక్షణాల నుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం అని తెలిచారు కర్ణాటకలో గాని కేరళలో గాని పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు ఈ సంప్రదింపులన్నీ టెలిఫోన్ లో జరుగుతుండగానే ధ్వజస్తంభం దగ్గర చాలా మంది అర్చకులు మిరాశీదారులు విలేకరులు గుమికూడారు ఎవరికి తమకు తెలుసు అనుకుంటున్న విషయాన్ని పది మందికి చెప్పేస్తున్నారు ఆలయం మహంతుల యాజమాన్యంలో ఉన్నప్పుడు ధ్వజస్తంభం కింద నిధి ఉందని చెప్పుకునే వారట కాబట్టి నిధి ఖాయంగా ఉందనే వార్త క్షణాల్లో ప్రచారమైపోయింది దీనికి తోడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి దేవాదాయ శాఖ మంత్రి నుంచి ఇంకా అనేక మంది ప్రముఖుల దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ఎవరి ఉత్కంఠత వాళ్ళది అందరికీ ఒకటే సమాధానం ధ్వజస్తంభం పుచిపోయింది కాబట్టి పాత మార్చేస్తున్నాం ఇలా చెప్తున్నానే కాని క్షణ నాలో టెన్షన్ పెరిగిపోతుంది ఓ పక్క మన కావలసిన టేకు చెట్టు దొరకటం ఒక సమస్యన్ని తలబాదుకుంటుంటే మరో పక్క ఈ నిధి ప్రచారం రెండో మహద్వారం ముందే ధ్వజస్తంభం ఉంది భక్తుల దర్శనానికి వెళ్లే క్యూ ఈ ధ్వజస్తంభం ప్రక్కడించే లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి వంటశాల నుంచి ప్రసాదాలు కూడా అట్నుంచే రావాలి వివిధ ఆర్దిత సేవల కోసం శ్రీవారి ఉత్సవ విగ్రహాలని ప్రతిరోజు ఆ ద్వారంలో తీసుకురావాలి తీసుకువెళ్ళాలి ధ్వజస్తంభం మాను తొలగించడం కోసం త్రవ్వకాలు మొదలు పెడితే యాత్రికుల క్యూ ఇబ్బంది కలుగుతుంది పైగా ఈ నిధి ఏదో చూడాలనే ఆరాటం అందరికి ఉంటుంది కదా అదొక క్లిష్టమైన పరిస్థితి కొత్త మాను కోసం కేరళ కర్ణాటక అడవుల్లో వెతికించాలి ఒకవేళ అంత ఎత్తైన అలాంటి లక్షణాలుండే టేకు చెట్టు కనపడకపోతే తీరా కనపడినా దాన్ని అక్కడి నుంచి కొండ మీదకి ఎలా తేవాలి తేగలిగినా ఇక్కడ గొయ్యి తవ్వి తీసి కొత్త మాను చేయడం ఎలాగ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పటికే నా టర్మ్ మూడేళ్లు దాటింది కాబట్టి ఏ క్షణంలోనైనా బదిలీ కావచ్చు అంచేత నా హయాంలో ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేయగలనా ఇంకో నాలుగు ఐదు నెలల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి ధ్వజస్తంభంపై ధ్వజారోహణతోనే ఉత్సవాలు నాంది అప్పటికి ధ్వజస్తంభం తయారు చేయగలనా ఆలోచించిన కొద్ది టెన్షన్ పెరుగుతోందే తప్ప జవాబు దొరకటం ఒక్కటే అనుకున్నాను నన్ను ఇక్కడ తీసుకొచ్చిన శక్తి వీటికి పరిష్కారం కూడా చూపిస్తుంది అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయలుదేరబోతుండగా బెంగళూరు నుంచి హెచ్ఎస్ఆర్ అయ్యంగారు అనే భక్తుడు నా కోసం టెలిఫోన్ కాల్ చేశారు ఆయన ఎవరో నాకు అంతకు తెలియదు పైగా రాత్రివేళ ఫోన్ కాల్ అసహనంగానే ఆ ఫోన్ అందుకుని నేను మాట్లాడగానే ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు అయ్యా మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియోలో విన్నాను అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం రెండు వందల ఎనభై మూడు వందల సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి కర్ణాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశం ఉంది నాకు బెంగళూరులో విస్తృత పరిచయాలున్నాయి ఇక్కడ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ నాకు చాలా మిత్రుడు మీరు అనుమతిస్తే నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా మీరు లాంఛన ప్రేయంగా ఒక లెటర్ ఆయనకు రాయండి మిగతా సమన్వయ బాధ్యత నాకు వదిలేయండి స్వామి వారికి ఇది నా సేవగా పరిగణించి అనుమతించండి అంతే మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే కర్ణాటక చీఫ్ సెక్రటరీతో చీఫ్ కన్జర్వేటర్ తో లాంఛన ప్రయంగా టెలిఫోన్ లో కూడా మాట్లాడి వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను ఇదంతా అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది అప్పటికి నా మనసు కుదుటబడింది పర్వతంలా కనిపించిన సమస్య దూది మారిపోయింది ఆ మర్నాడు ఉదయాన్నే ఆరంభించి వారం రోజుల పాటు తవితే గాని పూర్తిగా పునాది ఆరంభం దాకా వెళ్ళలేకపోయాం ఈ లోపల నేను కొందరు రిటైర్డ్ అధికారులు విజిలెన్స్ సిబ్బంది పత్రికా విలేకరులు స్థానిక పెద్దలు యాత్రికుల నుంచి అప్పటికప్పుడు ఎంపిక చేసిన ప్రతినిధులతో ఈ నిధి సంగతి చూడడానికి ఒక కమిటీ వేశాను వాళ్ళందరి సమక్షంలో ధ్వజస్తంభం అడుగున బయటపడిన నిధి ఏమిటంటే కొద్దిపాటి బంగారు వెండి ఆభరణాలు మాత్రమే అయితే స్తంభం మాను మొదల భాగం వరకు కూడా పాడైపోయి ఈ వారంలోగా బెంగుళూరులో అయ్యంగార్ ప్రోద్బలంతో చీఫ్ కన్జర్వేటరు వారి సిబ్బంది గాలింపు జరిపి ఒక వంద చెట్లు పరీక్షించాక దండేలీ ప్రాంతంలోని కొండ వాలుల్లో ఒక పదహారు తేక వరకు మాకు పనికి రావచ్చని తేల్చారు సరిగ్గా అదే వారం కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు స కుటుంబంగా తిరుమలకు రావడం నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం ఆయన వెంటనే నూతన ధ్వజస్తంభం మానుని టీటీడీకి కర్ణాటక విరాళంగా తీసుకోండి అని ప్రకటించడం జరిగిపోయాయి ఆ వారాంతంలో నేను మా ఇంజనీర్లతో కలిసి వెళ్లి ఐఎంగార్ చీఫ్ కన్జర్వేటర్లు వెంటరాగా ఆ పదహారు పేద చెట్లు పరీక్షించాం చివరికి వాటిల్లో మా కంటికి కనిపించినంత వరకు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి వాటిల్లో రెండు చెట్లు మా అవసరానికి మించిన ఎత్తులో ఉన్నాయి నేను టీటీడీ అవసరాలు దృష్టిలో ఉంచుకుని మొత్తం ఆరు చెట్లు మాకే కావాలన్నాను అయితే వాటి నాణ్యత పైకి కనిపిస్తున్న అంశాలని బట్టే చెప్పలేము లోపల చేవ కూడా పరిపూర్ణంగా ఉండాలి ఏమాత్రం రంధ్రం ఉన్నా పనికిరావు కానీ వాటి చేవ గురించి నరికి చూసే వరకు ఏమీ చెప్పలేమని చీఫ్ కన్జర్వేటర్ స్పష్టం చేశారు దాంతో నాకు మళ్ళీ బెంగపట్టుకోండి ఇంత కష్టపడి చెట్లు ఎంచుకుంటే తీరా నరికాక చేవలో లోపం ఉంటే అంతలోనే మళ్ళీ ఏ శక్తి నన్ను ఇంతవరకు నడిపించిందో ఆ శక్తి అన్నీ చూసుకుంటుంది అన్న ధీమా నన్ను ఆవాహించింది అద్భుతం బెంగుళూరుకు తిరిగి వచ్చి ముఖ్యమంత్రిని చీఫ్ సెక్రటరీని కలిసి మాట్లాడితే ఆ ఆరు చెట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు అంతే చెట్లు నరకటం ఆరంభమైంది కానీ అప్పుడే ఎదురైంది మరో చెట్లమైన సమస్య దట్టమైన అడవిలో ఎత్తైన కొండవాళ్ళల్లో ఈ చెట్లు ఉన్నాయి వాటిని మొదలు నరికి ఆ అడవిలోంచి ఘాటు రోడ్డు వరకు చేరవేయాలంటే కొన్ని చోట్ల రెండు మూడు కిలోమీటర్లు మరికొన్ని చోట్ల ఎనిమిది కిలోమీటర్లు ఇలా రకరకాల దూరాల వరకు వాటిని మూసుకువెళ్ళాలి చెట్లు నరికిన దగ్గర నుంచి సమీపంలోని రోడ్ల వరకు దారి అంతా కంపలు చెట్లు పొదలు వాటిని నరికించి మార్గం సుగమం చేయడానికి చీఫ్ కన్సర్వేటర్ ఏర్పాటు చేశారు మామూలుగా కలప కోసం అయితే చెట్లు నరికాక వాటిని తగినంత సైజులో పొడవాటు ముక్కలుగా కోసి మూసుకెళ్తారు కానీ ఇక్కడ మేము ఎంచుకున్న ముక్కలుగా నరికితే అవి నిర్వర్ధకమైపోతాయి ఎలా చేయాలి ఏం చేయాలి మరోసారి అనుకున్నాను ఈ ధ్వజస్తంభం ఎవడి కోసం వాడే చూసుకుంటాడు విచిత్రం ఆ అడవిలో సోమాని వారి పేపర్ మిల్లు కోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడవిడంతా ఆ మిల్లు యాజమాన్యం సిబ్బంది వచ్చేసారు అయ్యా ఈ పని మాకు వదిలేయండి ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి అంటూ ఆ కార్యభారం వాళ్ళు పలకెత్తుకున్నారు ఇంకా చెప్పేదేముంది వారం రోజుల్లో చెట్లు నరకటం వాటిని సోమాని మిల్లు సిబ్బంది తాళ్ళు కప్పీలు గొలుసులు వగేరా సామాగ్రి ఉపయోగించి రోడ్డు మీదకు యథాసధంగా చేర్చడం పూర్తయిపోయింది అమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకున్నాను కానీ అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఆ మానవుల్ని రవాణా చేయించడం ఎంత దుర్లభమో అప్పటిదాకా నాకు తోచలేదు ఈ లోపల అయ్యంగార్ మళ్లీ చొరవ తీసుకుని ఒక పదహారు చక్రాలుండే పొడవాటి ట్రక్ని మాట్లాడాడు ఆ ట్రక్ యజమాని ఒకటే చెప్పాడు ఈ పొడవాటి ఆరు మాడల్ని తీసుకుని తిరుపతి దాకా రావడానికి నాలుగైదు రోజులు పట్టచ్చు ఎందుకంటే దారిలో చాలా రైల్వే గేట్లు పాతకాలపు వంతెనలు క్లిష్టమైన మలుపులు ఉంటాయి కానీ తిరుపతి నుంచి తిరుమలకు ఘాటు రోడ్డులో ప్రయాణం ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మధ్యలో ఎక్కడన్నా మలుపు తిరగలేక ఆగిపోయినా ఆగిపోవచ్చు ఎన్ని రోజులు అలా ఉండిపోతామో తెలియదు కాబట్టి మీరు రోజులని బట్టి ఛార్జీలు చెల్లించండి దూరాన్ని బట్టి కాదు నేను ఒప్పుకున్నాను రెండు రోజుల్లో ఆరు మానవుల్ని తీసుకుని ఒక ట్రక్కు బెంగళూరు వచ్చింది అక్కడ విధానసభ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి నా చేతికి అప్పగించారు వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానవుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్కు తిరుపతి చేరుకుంది ఊరి బయట డైరీ ఫార్ దగ్గర వేలాది స్త్రీ పురుషులు గుమ్మిగూడారు ఆ మానవులు రాగానే హారతలు ఇచ్చారు గోవిందా గోవిందా అనుకుంటూ తమవేతంతో నినాదాలు చేశారు మరో గంటలో ఆ ట్రక్కు అలిపిరి వద్ద ఘాట్ రోడ్డు మొదలకి చేరింది అక్కడిదాకా అంతా ఆనందమే డ్రైవర్ ట్రక్కు దిగాడు కొండకేసి చూశాడు ఘాట్ రోడ్డు పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ల దూరం ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు నా దగ్గరకు వచ్చాడు సార్ ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్ ఆపకుండా కొండ మీద నడపగలగాలి అలా నడిపితేనే నాకు సంతృప్తి మధ్యలో ఘాటు రోడ్డు పెట్టగోడలు దెబ్బ తినొచ్చు ట్రైలర్ తగిలి బండరాళ్ళు దుర్లిపడచ్చు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఏమైనా కానీ నేను ఇది చేసి తీరాలి అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్టు మా ఆసక్తితోనే అంతా నడిచిపోతున్నట్టు నేను హామీ ఇచ్చాను బండలు విరిగి పడినా పెట్టకు కూడా కూలిపోయినా నీకు బాధ్యత లేదు అదంతా మేము చూసుకుంటాం నిజమా మొత్తం మీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులు ఆ టేకుమానులు భగవంతుని ముందేట్లో ధ్వజస్తంభాలుగా మారడం కోసం ఆ ట్రక్ మీద ఘాట్ రోడ్లో ప్రయాణం సాగించాయి ముందుగా చూసుకునే ఏర్పాట్ల ప్రకారం యాత్రికులు బస్సు ట్రాఫిక్ను అంతటినీ పాతఘాట్ రోడ్డు మీదకు మళ్లించాం అంటే కొండపైకి వెళ్లేవి తిరిగి వచ్చేవి కూడా పాతఘాటు రోడ్లోంచి జాగ్రత్తగా వెళ్ళాలి భయపడినట్లుగానే ట్రక్ మలుపు తిరిగినప్పుడల్లా కొన్ని చోట్ల ట్రైలర్ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి కొన్ని మలుపుల్లో లోయ వైపున్న పెట్టగోడ కూలిపోయింది మరికొన్ని మలుపుల్లో ట్రైలర్ వెనకాల ఒకవైపు చక్రాలు పెట్టగోడని గుద్దేసి లోయ మించి దూకేసాయి వెనకాల కారులో వస్తున్న నాకు మా ఇంజనీర్లకి ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రైలర్లో అంచుమించి గెంతినట్టే అయింది ఆ అనుకుంటూ వెనకాల కార్లలో మేము ఆందోళనలో ఊగిపోతున్నాం ఏ మలుపులోనైనా ట్రైలర్ కింద ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్ పెంచేస్తున్నాయి క్షణాలు నిమిషాలు గంటలు దొరికిపోయాయి లేదు ఒక్క గంట దొరలే లోపలే అంటే యాభై ఐదు నిమిషాల్లోనే స్వీట్లు చేసుకుంటూ మా సంభ్రమాశ్చర్యాల మధ్య ధ్వజస్తంభాల మానవులతో ట్రక్కు తిరుమలకు చేరిపోయాయి ఒక్కసారిగా వందలాది భక్తులు టీటీడీ ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న గోవింద గోవింద పిలుపులతో తిరుమల గిర్రెలు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను నాలో ఆనంద అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది నాకు తెలియకుండానే నా కంట్లోంచి ఆనంద భక్తిభాష్పాలు రాలుతున్నాయి ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలు పాటు చేష్టలుడికి అలా ఉండిపోయాను ఏమిటి ఆ అద్భుతం సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయలుదేరిన ట్రక్కు సూర్యుడు పశ్చిమాద్రెం పూర్తిగా అస్తమించే సమయానికి కొండకు చేరిపోయింది ఇంకా విచిత్రం ట్రక్ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు స్వామివారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు అతనికి ఆ ప్రేరణ ఎక్కడి నుంచగలిగింది అయ్యంగారిని ట్రక్ యజమాని డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక దర్శనంతో శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించాం ఆలయం ఎదురుగా అప్పటికే ఆరు అడుగుల నుంచి వంద అడుగులకు విడల్పు చేసిన సన్నిధి వీధిలో మానులు దించారు వాటిలో ఉత్తమమైన దాన్ని శ్రీనివాసుని ఆలయంలో నూతన ధ్వజస్తంభానికి ఎంట్రీ చేశాం మరో వంద ఏళ్ల వరకు పాడవకుండా దానికి కెమికల్ ట్రీట్మెంట్ ఇప్పించాం పురుగు చరకుండా ముందుగా తగర పురుగుకు వేసి ఆ పైన గోల్డ్ ప్లేట్లు తొడగాలని నిర్ణయించాం ఇదంతా ఒక వారం పట్టింది అమ్మయ్యా ఇంకేముంది ధ్వజస్తంభం పని పూర్తయినట్లే అనుకున్నాను కానీ మరో అపరాస సంగతి అప్పుడే బయటపడింది మొత్తం డెబ్బై అడుగుల పొడవున్న ధ్వజస్తంభం మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోట్ల ప్రతిష్ఠించాలంటే అక్కడపై కప్పులా ఉన్న మండపాన్ని పగల కొట్టాలని తేల్చారు లేదా భారీ క్రేన్ తీసుకువచ్చి దాని సహాయంతో ఈ మానుని పూర్వపధ్వజస్తంభం స్థితిలో పైనుంచి కిందకు కప్పు రంధ్రం నుంచి దించడం చేయాలన్నారు కానీ మంటపం పగలబెట్టడానికి నాకు మనస్కరించలేదు భారీ క్రెయిన్ దిచ్చి అక్కడ పెట్టాలంటే మహాద్వారాన్ని దానిపై గల గోపురాన్ని కూడా పెగలించాలి అంటే యాత్రికుల రాకను ఆపేయాలి ఈ రెండు మార్గాలు కాకపోతే మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా అలా రోజంతా నేను మా ఇంజనీర్లు అధికారులు తలలు బద్దలయ్యేలా అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి ఇక జరిపే శక్తి లేక మరనాటికి వాయిదా వేసుకుని వెళ్ళిపోయాను నాకు ఒక పట్టాణ నిద్ర రాలేదు మూడు వారాల పాటు అష్ట కష్టాల పడి టేకుమానులు వాటి ప్రతిష్ట ఎలా చేయాలి అన్న దాని మీద ఇంత తర్జన భర్జన జరుగుతుంది ఇంతమంది ఇంజనీర్లు మేధావులం కలిసి కూడా ఈ చిన్న పని చేయలేకపోతున్నామా ఎందుకు చేయలేకపోతున్నాం అలా ఆలోచిస్తుంటే అప్పుడే మళ్లీ స్ఫురించింది ఏ శక్తి ఎంత పని చేయించిందో ఆ శక్తి మిగతా పని చేయించదా ఈ ప్రతిష్టంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది లేకపోతే లేదు ఈ ఆలోచన రాగానే మనసు కుదుటిపడింది ప్రశాంతంగా నిద్రపోయాను అందుకు భిన్నంగా జరగలేదు ఉదయం చర్చిల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు ఎందుకండి ఇదంతా మానుని మహద్వారంలో మోసుకు వచ్చేటప్పుడే దాని తల భాగం వీలైనంత ఎత్తుకులేపి ఉంచుతూ మొదల భాగం నేల మీదకే ఉంచుతూ ఏ తాం తీసుకువద్దాం అది సరిగ్గా మంట దాని రంశాల నుంచి పైకి దొప్పుదాం మన పాపనాశనం డ్యామ్ కొడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడ కళాశాల సహాయం తీసుకుందాం బ్రహ్మాండమైన ఆలోచన ఎక్కడదా ప్రేరణ ఆఖమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి మహాద్వారం లోపల నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళ్తే ఈ ప్లాన్ అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు పైగా మహాద్వారానికి బలిపీఠంకి మధ్య ఎంత తగ్గినా ఏం చేసినా యాత్రికుల వరుసలకు ఏమాత్రం అపరోధం ఉండదని కూడా స్పష్టం చేశారు ఇంకా ఆలస్యం చేయలేదు ముహూర్తం చూసి హెచ్సిఎల్ ఇంజనీరింగ్ సిబ్బంది కళాశాల సాయంతో ప్రజాస్తంభానికి ఎంచుకున్న టేకుమార్ని సన్నిధి వీధి గొల్ల మండపంలోంచి మహాద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం అక్కడి నుంచి మాన భాగం మండపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వీ స్టాండ్లు ఏర్పాటు చేశారు మెల్లగా కళాశీలు మాన ముందుకు తోస్తుంటే అది అలా అలా లేచి సరిగ్గా మండపం పై కప్పులో రంధ్రాన్ని క్రింద నుంచి చేరుకుంది మహద్వారం దగ్గర నుంచి బలిపీఠం దాకా నేల మీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తూ ఉంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి ఆ మాను శిఖరం మంటపం వైపు రంధ్రంలోంచి పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిఠారుగా నిలబడే మంటపం ఏ మాత్రం దెబ్బ తినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకు చెట్టు తిరుమలేసిన ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్టకు సిద్ధంగా నిలబడింది కథ అప్పుడే ఓ చిన్న కోసం మెరుపును సంతరించుకుంది ధ్వజస్తంభం కింద శాస్త్రానుసారంగా నవరత్నాలు నవధాన్యాలు వగైరా ఉంచాలన్నారు అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం కింద పునాది భాగంలో పెట్టాం అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది వెంటనే నా మెడలో శ్రీనివాసుడి డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టిలో పెట్టి వేశాను క్షణాల్లో చుట్టూ ఉన్న అర్చకులు మిరాశీదారులు వీఐపీలు ఇతర భక్తులు కూడా ముందుకు శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి బహుమానం ఇవ్వటానికి అంతే ఉంగరాలు చైన్లు వగైర ఆభరణాలతో మరో పెట్టి నిండిపోయాయి అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి వాటిపై కాంక్రీట్ పోసాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా తొంభై డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం పాత ధ్వజస్తంభం మాని పాపనాశనం డ్యామ్లో వేదోక్తంగా విశ్రమింపజేశాం ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్ఫామ్ నిర్మాణం పైన బంగారు ప్లేట్లు తొరగటం శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి మిగతా అన్ని మరమ్మతులు బంగారు ప్లేట్లకు మెరుగుపెట్టడాలు వగేర అన్నీ పూర్తి చేశాక ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య వేద తిరుమలగిరులు ప్రతిధ్వనిస్తుండగా పంతొమ్మిది జూన్ పదిన ధ్వజ బలిపీఠాన్ని పవిత్రం చేశారు ఇది జరిగిన ఆరో రోజు జూన్ పదహారున నేను మరొకరికి పదవీ బాధ్యతలా ప్రగించి బదిలీ అయి వెళ్లిపోయాను ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు ఇప్పుడు ధ్వజస్తంభం తీసి చూశాను పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరుసవడలు చేస్తూ ఊపుతున్నాయి ఏదో వింత అనుభూతికి లోనయ్యాను పక్కనున్న ఒక అధికారి అన్నాడు సార్ మీరు బూనుకొని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు కాబట్టి రెండు నెలల్లో కొత్త ధ్వజస్తంభం ఏర్పడే అద్భుతం జరిగింది కానీ లేకపోతేనా ఇది వింటూ అక్కడే ఉన్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి బదులుగా ఒక శ్లోకం చదివాడు నాహం కర్తా కర్త హరి కర్త కర్మ కర్మచాఖిలం తదాపి మృత్యుతా పూజ తత్ప్రసాదేన నా అన్యథ నేను గాదు కర్తని చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమే కాదు కాదా